కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనల్లో ఆవిడ రాసుకున్న ముందు మాట నేను నా రచనలు ఇంత ఇంతకు ముందెప్పుడూ నేను ఏ రచనలు చేయలేదు జీవితం నేర్పిన పాఠాలు అనుభవాలే ఈ రచనలకు మాతృకలు ఆధారభూతాలు నేను రచయిత్రిని కాను కవయిత్రిని కాను పండితపుత్రిని మాత్రమే ఈ మూడు త్రీల్లో ఆఖరిదొక్కటే నిజం అయితే సుంఠని మాత్రం కాదు ఏడు పదులు నిండాక సంగీత పుస్తకాలు వ్రాయడం ఆపి వ్యాసాలు కథలు మొదలుపెట్టాను గంట మొదిలి మంత్రి గరిటె అని నా మైనమామ కృష్ణశాస్త్రి అన్నట్లుగా రచనలని పేలవంగా పోల్చననుకోవద్దు నా లైను వదిలి మరో మార్గంలోకి వెళ్ళానని చెప్పడం అన్నమాట ఓ పదిహేనేళ్ల కిందట ఏదో రాయాలని అనిపించడం మొదలుపెట్టింది మెదడులో రకరకాల ఆలోచనలు మొదలుసాగాయి ఇది కూడా ఏదైనా జబ్బేమో డాక్టర్ని కన్సల్ట్ చేయాలేమో అనుకున్నాను నా ఈ ఆలోచనల్ని కథారూపకంగానూ వ్యాసాల్లోనూ ఇమిడిస్తే ఎలాగుంటుంది అనిపించింది అంతే వ్రాయడం మొదలుపెట్టాను నా కథలు బాగున్నాయో లేవో తెలియదు కానీ నా జబ్బు తగ్గింది అంటే మనసు కుదుటబడింది ఇది రెమెడీ అని తెలుసుకున్నాను ఇలాగ ధైర్యం చేసి వ్రాయడానికి పూనుకోవడానికి మరి రెండు కారణాలు కూడా ఉన్నాయి అరవై ఆరేళ్ల క్రితం సర్ సిఆర్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయన్ని కలుసుకుని ఎన్నో యూనివర్సిటీల్లో మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్గా ఉంది మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మ్యూజిక్ గ్రూప్ పెట్టండి నేను ఆ గ్రూప్ తీసుకుంటాను అన్నాను you will be the first and last student no i don't want to start a music group annaru enno vidhala pradhe padi vadinchhi convince chesi meppinchi aa group aarambhimpa chesi sangeetham group ga teeskunna pradhamuralu nenu appudu ready garanna maatlu inka gnaapakam unnai you are a good conversationist Your argument is, put your ideas and thoughts on paper and bring them in article forms. And I will tell you, I will tell you, I have no idea. First, I have to tell you, I have to tell you, I have to tell you, I have to tell you, వృద్ధాప్యం అనే పేరుతో వ్యాసంగా తయారు చేసాను అప్పుడు మా రత్నపాపి ఇంట్లో ఉండడం వల్ల ముందుగా నా పెద్దలుడు అనిల్ కుమార్కి వినిపించాను బాగుందన్నాడు నాకింకా తృప్తి లేక వంగూరి చిట్టెన్ పిలిచి అతనికి వినిపించాను మెచ్చుకోవడమే కాకుండా నాకెంతో ప్రోత్సాహమిచ్చి ఆ వ్యాసాన్ని హ్యూస్టన్లో జరిగిన మొదటి సాహిత్య సదస్సులో చదివే అవకాశం కల్పించాడు అది నాకు స్టాండింగ్ ఓవేషన్ తెప్పించింది రాజు మా కాకినాడు వారు మరి అతనిచ్చిన ప్రోత్సాహం వల్లనే ఎన్నో కథలు వ్యాసాలు వ్రాసుకుంటూ వచ్చాను ఈ పుస్తక ప్రచురణకు కూడా అతనే మూలపురుషుడు నా కథల్లోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి నా ఇష్టాలు అయిష్టాలు నా కథల్లోని పాత్రలకు తొడిగాను నొక్కు నొక్కుల జుట్టు సన్నంగా నాజూకుగా ఉన్న నా తో పోల్చుకొని బహుశా తన్ను గురించే వ్రాసుపుంటు వ్రాసుంటుందని కొందరు ఆడవాళ్ళు అనుకుంటే ఎలాగా నాకు ఎందుకంటే నాకు నొక్కులు జుట్టే మరి అలాగే ఓ కథలో హీరోయిన్ మగద్వేషి అని హీరో ఆడవ్యామోహి అంటే ఉమనైజర్ అని వ్రాస్తే వాళ్ళని గురించే వ్రాసుంటానని ఎవరైనా దెబ్బలాట వచ్చారనుకోండి దానికి నేనేం చేయగలను అటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా వార ఫలితాల్లాగా నా కథల్లో ఏదో ఒకటి ఎవరో ఒకరికి వర్తించక మానదు నా కథలు కొన్ని నిజమైనవి కొన్ని కల్పితాలు వింత మనుష్యులు విచిత్ర మనస్తత్వాలు అసూయాపరులు అసహ్య ప్రవర్తనలు నా జీవితాన్ని కొంత ప్రభావితం చేసుంటాయి ఆ ప్రబోధిక నాలో ఇన్నాళ్ళు అంతర్గత జ్వరంలాగా దాక్కుని ఉన్న అంశాలనన్నీ బయటకు తెచ్చి నా చేత ఇలాగ రాయించింది ఇంకా నా వ్యాసాలు ప్రసంగాలు ప్రసంగ వ్యాసాలు అంటారా ఇవన్నీ నా జీవితంలోని స్వానుభవాలు వ్యక్తులతో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలు జన్మత సంక్రమించిన కళలు వాటిలో నాకున్న అభిరుచి అభినివేశం వల్ల కలిగిన వివేచనాత్మక ఆలోచనలు భావాలు వెరసి ఈ రూపాన్ని వీటిలో చాలా ఇంగ్లీష్ పదాలు వాడాలనే వాడాను కొన్ని ఇంగ్లీష్ మాటలు ఆయా సందర్భాల్లో తెలుగు మాటలకంటే బాగా నప్పినట్టు అనిపిస్తాయి అదే కాకుండా సగం జీవితం అమెరికాలో గడుపుతున్న నేను అక్కడి వారికి నచ్చుతుందని ఇంగ్లీష్ మాటల్ని విరివిగా వాడాను వచనం బాగా వ్రాయడం సామాన్యమైన విషయం కాదు ఎందరో గొప్ప రచయితలు రచయితలు ఎందరో మహానుభావులు ఉన్నారు నేనేపాటిదాన్ని అల్పురాల్ని బిగినర్ని వయసులో ఎనభై మూడేళ్ళైతే వ్రాతలో ఏ ఎయిట్ ప్లస్ త్రీ ఈక్వల్ టు లెవెన్ అంటే పదకొండేళ్లు మాత్రమే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ అన్నట్టు నేను సైతం నా వచ్చిన రచనను ప్రపంచానికి ఇవ్వడానికి సాహసించాను టేక్ ది ఆర్ట్ అండ్ లీవ్ హర్ లీవ్ ద మడ్ అన్నట్టు టేక్ ద హార్ట్ అండ్ లీవ్ ద మడ్ అన్నట్టు నా రచనలు బాగుంటే ఆనందించండి తప్పులుంటే సహృదయంతో వదిలేయండి ఇట్లు అవసరాల అనసూయదేవి